శ్రీగురుభ్యో నమ హరి ఓ సామవేదసారంగా కీర్తించబడింది భారతీయ శాస్త్రీయ సంగీతం తన వాగ్గేయ రచనా చేత తన భక్తివైరాగ్య జీవన విధానంచేత సద్గురు త్యాగరాజస్వామి భారతీయ సంగీత ఆకాశంలో ధృవతారగా వెలుగొందుతున్నాడనటంలో అతిశయోక్తి లేదు నాలుగు తరాలకు ముందరే పూర్వీకులు ఆంధ్రదేశంలోని కాకర్ల గ్రామం నుండి తమిళదేశంలోని తంజావూరు ప్రాంతానికి తరలిపోయిన ఆంధ్ర భాషానురక్తి ఆంధ్రుల ఆరాధ్యదైవమైన శ్రీరామచంద్రుడిపై భక్తి త్యాగరాజస్వామిని వెన్నంటి ఉండి ముక్తి మార్గాన ముందుకు నడిపించాయి సంగీతం కేవలం ప్రతిభాప్రదర్శనకో ధన సంపాదనకో కాదు సంగీతం కైవల్య సోపానమని త్రికరణశుద్ధిగా నమ్మి ఆచరించు ఆచరించుచూపిన వాగ్గేయకారుడు శ్రీ సద్గురు త్యాగరాజస్వామి ఆయన గతించి వంద సంవత్సరాలు దాటుతున్న నేటికీ మనకు ఆయన ఆరాధ్యుడయ్య పురాణ ఇతిహాస కావ్యానుశీలనం జన్మతహా లభించిన గాత్రమాధుర్యం తల్లి మేనమామల నుండి గ్రహించబడి సొంటివేంకటరమణయ్య మెరుగు మెరుగుదిద్దబడిన సంగీతం కారణ కారణజన్మునిగా గుర్తించి నారద మహర్షి అనుగ్రహించి అందించిన సురార్ణవం రామకృష్ణానంద ఆశీర్వదించి ఉపదేశించిన రామతారక మంత్రం ఆ రామనామాన్ని నియమనిష్టలతో తొంభై ఆరు కోట్లు జపించి సంపాదించుకున్న రామ సాక్షాత్కారం వ్యుత్పత్తి అభ్యాసము చిన్ననాటనే పరిమళించిన గీతరచనా ప్రతిభను దినదిన ప్రవర్ధమానంగా పరిపుష్టంగా పరిపూర్ణంగా గుబాళింపజేసి త్యాగరాజస్వామిని కర్ణాటక సంగీత సామ్రాజ్యానికి మకుటంలేని మహారాజుగా అభిషక్తుని చేశాయి ఇరవై లక్షల వాల్మీకి రామాయణ శ్లోకాలను పూర్తిగా గ్రహించి త్యాగరాజు ఇరవై నాలుగు వేల కృతులు కొన్ని వందల రచనలు మాత్రమే వారి శిష్య ప్రశిష్య పరంపరగా ప్రచారంలోకి వచ్చాయి ఇంకా వస్తునే ఉన్నాయి త్యాగరాజకృతుల్లో వజ్రవైఢూర్యాలు మరకథ మాణిక్యాలు అనదగ్గ రచనలకు కొదవలేదు అయితే వినూత్న విధానంలో సంగీత సాహిత్య సద్బోధల త్రివేణీ సంగమంగా సాగిన ఐదు ఘనరాగకృతులు పంచరత్నాలుగా ప్రసిద్ధి చెందాయి ఈ పంచరత్న కీర్తనలు త్యాగరాజస్వామి వర్ధంతి అయిన పుష్యబహుళ పంచమి నాడు తిరువాయూరులోని వారి సమాధి వద్ద తదితర అనేక ప్రదేశాల్లో సామూహికంగా గానం చేయటం ఆచారంగా వస్తున్నది వృధగానంగా సంగీత జ్ఞానాన్ని పంచుతున్నాయి పంచరత్న కీర్తనల అంతరార్థం పరిశీలిస్తే అరిషడ్వర్గానికి బానిసలై బ్రతుకుతున్న మానవులకు పరమపద సోపానాలుగా భాసిస్తాయి ఈ పంచరత్నకృతుల ద్వారా త్యాగరాజస్వామి మానవులారా సంతోషదుఖాలకు పొంగిపోకుండా అన్నిటికీ కారణాకారణుడైన శ్రీరామచంద్రుడేనన్న నిజాన్ని అనుక్షణము గుర్తుచేసుకోండి అనే సందేశాన్నే మనకు అందిస్తున్నారు జీవిత పరమార్థం తెలుసుకుని పరమ పురుషార్థమైన ముక్తి మార్గాన జీవితాన్ని ధన్యం చేసుకోమని మార్గదర్శనం చేశారు త్యాగరాజస్వామి సరిగమల ద్వారా జీవన సాఫల్యాన్ని సుగమం చేశారు త్యాగరాజస్వామి వారి ఘన పంచరత్న కీర్తనల్ని శ్రద్ధాభక్తులతో శ్రవణం చేసి తరిద్దాం నమస్కారం